అని అడిగాను ధ్వజారోహణం మీకు చేంజ్ చేస్తాను అంటే ఏనుగుమ కూర్చోబెట్టి మామూలుగా కోటిను అక్కడ కూడా ఊరేగిస్తారు చుట్టూ వెనకాల స్వామి శరీరం వీళ్ళు ఏనుగు కూర్చోవచ్చు పీపుల్ డూ దాట్ స్వాములు అందరూ చేసి దీంట్లో కొంత విదూరం ఈ మధ్య కొంచెం తగ్గించినట్టు ఉన్నారు లోకల్లో ఈ టీవీలో వాళ్ళ గోల పడలేక తగ్గించినట్టు ఉన్నారు ఐ డోంట్ నో ఈవెన్ నో లేదు సో అంటే నేను అన్నాను దిజారోహణం అక్కర్లేదు రాసుకోండి అంతఃప్రవిష్ట శాస్త్ర జనాం అని మంత్రం ఒకటి ఉంది ఆరంజికల్లో ఉంది తైత్రి ఉంది ఇంకా ఏదో వస్తుంది అంతఃప్రవిష్ట శాస్త్ర జనాం లోపల జనాం అంటే జనులకు అంతహ లోపల ప్రవిష్ట ప్రవేశించిన వాడై శాస్త ఉన్నాడు అని చెప్పారు వాళ్ళ ముఖాలు ట్యూబ్ లైట్లు లాగా విరిగిపోయాయి శాస్త్ర అంటే మా అయ్యప్ప మా అయ్యప్పైనా శాస్త్రం నవను మీ అయ్యప్పే కరెక్ట్ వైఆర్ వెరీ హ్యాపీ అప్పుడు నేనేం చేశానంటే నేను కూడా నల్ల చొక్క నల్ల దోతి కచ్చే అవలా ఇచ్చాను కట్టి ఓ మూట పెట్టి శబరిమలైపోయా అవుడు యజారోహణ అక్కర్లేదు కానీ యూ డూ దిస్ శబరిమలై ఇది ఒక సందర్భం ఏం లేదు ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటారు అంటే కాబట్టి వాక్యభేదము ఇన్ని అంశములు ఉన్నాయి ఎందుకో చెప్పారు కనెక్షన్ ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు పోతుంది కూడా అన్యథా వాక్యభేద ప్రసంగా కాబట్టి వాక్య ఇప్పుడు ముందు మన మతం మనం ఫిక్స్ చేసేసుకోవడం నాకు అప్పుడు అర్థమైంది ఆమె ఓహో ఈ ఆచార్యులు ఇలా ఉంటారన్నమాట అని నాకు అప్పుడు తెలుసుకోవడం నేను ఆచార్యులు ఏం చేస్తారు ఏదో పురాణం పెట్టుకుంటారు ఏదో పురాణాలు చాలా ఉన్నాయి ఆ పురా మొత్తం పురాణం అంటే అక్కర్లా ఆ పురాణంలో ఓ సెక్షన్ తీసుకుంటారు అది సరిపడుతుంది ఒక మతాన్ని నడిపించడానికి ఓ రెండు మూడు అధ్యాయాలు చాలు ఒక అధ్యాయమే చాలు ఏదో మతాన్ని నడిపించడం ఆ పురాణం తీసుకోవడం దాంట్లో అర్థం ఉంటుంది దాన్ని బట్టి వాడి మతానికి కావాల్సిన వ్యవస్థ అంతా వచ్చేస్తుంది దాంట్లో బేసిక్స్ అన్నీ వచ్చేస్తే డీటెయిల్స్ ఎలా కావస్తే అలా ఇప్పుడు ఈ మతం ఉపనిషత్తులో ఉందని ప్రూవ్ కావాలి ప్రూవ్ నా మతం మీద నాకు ప్రేమ పెరుగుతుంది ఊళ్ళో ఈ అద్వైతంలో ముఖ్యంగా జాడిని చూలిపెట్టవచ్చు వీళ్ళు అస్తమానం అద్వైతం అద్వైతం ఉంటారు వీళ్ళ నువ్వు పట్టుకొట్టవచ్చు ఈ మాయావాదులకి బుద్ధి చెప్పచ్చు అని అప్పుడు ఉపనిషత్తుల్లోకి వస్తారు ఉపనిషత్తుల్లోకి వస్తే ఇప్పుడు ఏమైపోతున్నాయి ఉపనిషత్తు అంతా కలుషితం అయిపోతుంది చూడండి ఆ దృష్టితో మీరు ఉపనిషత్తు చూస్తే వాక్యభేదము కలక్కోడు ఈ మీమాంస నియమములు ఏవైతే ఉంటాయో ఈ నియమాలు ఏమీ తెలియవు ఇప్పుడు పబ్లిక్ డిబేట్ గురించి మొన్న నేను ఎక్కడో చెప్పా పబ్లిక్ డిబేట్కి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలకి లోబడి మీరు పబ్లిక్ డిపేట్ చేయాలి ఆ నియమాలని కోడిఫై చేశారు కోడిఫై అని ఇంగ్లీష్లో ఉంటారు అని తెలుగులో ఉంటారు వాటెవర్ వాటిని కోడిఫై చేసినటువంటి మహాత్ములు ఇద్దరు కనపడతారు ఒకడు అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి ఏం చేశాడంటే బౌద్ధ సిద్ధాంతము హిందూ సిద్ధాంతము వీటి మధ్యన ఏమైనా కొన్ని యాంగులారిటీస్ షాక్ పెట్జెస్ ఏమైనా ఉన్నాయి అప్పట్లో కాబట్టి వాళ్ళ సమాజ సమరత సమరసత కావాలి కాబట్టి పబ్లిక్ డిబేట్ ఈ పండితుల్ని ఆ పండితుల్ని పెట్టి మీరు డిబేట్ చేయండి కానీ ఆ డిబేట్లో ఈ రూల్స్ మీరు పాటించాలి వన్ టూ త్రీ ఫోర్ రూల్స్ ఇచ్చారు ఫస్ట్ అతను అలా డిబేట్ నడిపించాడు పబ్లిక్ డిబేట్ సెకండ్ పబ్లిక్ డిబేట్ నడిపించింది ఎవరు అక్బర్ బాదుషా అక్బర్ ఆయన ఏం చేశాడు హిందూ మతము సిక్ మతము జైన మతము ఇస్లాము విషయానికి లేదనుకుంటా అప్పుడు వీటన్నిటినీ అధ్యయనం చేసి వాటి అన్నింటిలో ఉండే మంచి పాయింట్స్ అన్ని తీసి దీన్ ఇలాహీ అని ఒక మతాన్ని ప్రవేశపెట్టారు మీరు ఎస్ఎస్ఎల్సీలో బిట్ క్వశ్చన్ ఉంది కదా బిట్ మార్క్ వన్ మార్క్ వస్తుంది బిట్ క్వశ్చన్ అక్బర్ అక్బర్ చక్రవర్తి స్థాపించిన మతం ఏది దీన్ ఇలాహీ ఎన్ఆర్సే వన్ మార్క్ అది కూడా తెచ్చుకోని వాళ్ళు కొంతమంది పెట్టారు సోటల్ స్టడీస్ ఫెయిల్ అవుతాడు వాడికి అక్బర్వాది ఒరిస్సా దుఃఖదాయి ఏది మహానది అది ఆ వార్కు రావాలి అవి రాకపోతే ఇంకేం రాసాడు ఏదో హై స్కూల్ కాబట్టి అతను ఏం చేశాడంటే ఈ మత అధికారులందరినీ పిలిచి డిబేట్ పెట్టేవాడు పబ్లిక్ డిబేట్ దానికి కోడిఫై చేశాడు రూల్స్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ కోడిఫై చేశాడు అలాగే మన మీమాంసా శాస్త్రంలో కూడా పబ్లిక్ డిబేట్ని డిబేట్ ఉంటుంది దాన్ని కోడిఫై చేశాడు వేదంలో ఉన్నాయి ఉపనిషత్తు ఆ కోడిఫికేషన్ నుంచి వచ్చింది వాక్యభేద దోషమున్నాయి వాక్యభేదం రాకూడదు మీరు ఉపనిషత్వం ఒకటి టేకప్ చేస్తే అది ఒకటే తత్వాన్ని బోధిస్తుంది రెండింటిని బోధించితే ఇది చెప్పింది అది చెప్పిందన్న అలా మొదలు పెడితే అది వాక్యభేద దోషం వస్తుంది ఈ ఆచార్యులు ఈ మతాన్ని ప్రచారం చేసే ఆచార్యులకి మత మా మతాన్ని గొప్పదిగా మిగతా మతాల కంటే గొప్పదని నిరూపించాలి అనే తప్ప మనం మీమాంస యొక్క నియమాలు పాటిస్తున్నాము అనే దృష్టి లేదు దీన్ని అప్పయ్య దీక్షితులు బాగా హైలైట్ చేశాడు అప్పయ్య దీక్షితులు ఏమన్నాడంటే చూడండి మీమాంస మీరు ఏదైనా శాస్త్రీయమైన డిబేట్ చేయాలంటే ఆ మీమాంస నియమాలు మీమాంస యొక్క న్యాయములు మీమాంసా న్యాయమాల అని ఒక గ్రంథం అవడం మీమాంసా న్యాయములన్నీ ఉన్న గ్రంథం ఆధారంలో గుత్తరాట జైమిని న్యాయమాల అని ఇంకో గ్రంథం ఉంది ఎవడెవాళ్ళు మీమాంస పండితులు అందరూ రాసే అప్పై ఈ న్యాయములు ఉన్నాయి వీటికి లోబడి మీరు డిబేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఉపనిషత్తు యొక్క తత్వాన్ని పట్టుకోవాలంటే మీమాంసా నియమములకు లోబడి మీరు పట్టుకోవాల్సి ఉంటుంది అని అంటారు అనని ఈ కాలంలో ద్వైతవాదులు చేసినటువంటి పెద్ద అపరాధం ఏమిటంటే వాడు ఎంతసేపు తన మతాన్ని ఆ ఉపనిషత్తులోకి చుప్పించే ప్రయత్నం చేస్తాడే తప్ప తన సెక్ట్ సెక్టేరియన్ థింకింగ్ తన సెక్ట్ విష్ణువు గొప్పన ఒకడంటాడు శివుడు గొప్పను ఒప్పుకోహడంటాడు వాడు తన సెక్టేరియన్ కండిషనింగ్ని ఉపనిషత్తులో చుప్పించే ప్రయత్నం చేస్తాడు ఉపనిషత్తు నుంచి నేర్చుకున్నామనే ప్రయత్నం చేయడం దీన్ని శంకరులు కూడా ప్రస్తావించారు కృష్ణోపనిషత్ భాష్యం ఈ విషయాన్ని సో ఆ విధంగా దాంతో మీమాంసా నియమాలన్నిటికీ కిలో రకాలు ఇచ్చేస్తారు ఇటువంటి డెవలప్మెంట్ శంకరుల కాలంలో లేదు తరువాతి కాలంలో వచ్చింది ఇక్కడ భాష్యాన్ని బట్టి మనకి స్పష్టం కాబట్టి జగత్తుని చెప్తోంది దేవుణ్ణి చెప్తోందంటే వాక్య భేదము దోషం వచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉపనిషత్తుల యొక్క స్వరూపమిట్టిది అని ఆయన చెప్తున్నారు అంచేతనే నేను అనేవాడిని అప్పటికీ అంటూ ఉంటా శంకరుడి కాలంలో ఉపనిషత్తు అంటే అద్వైతమైంది ఆయన కాలంలో మీకు ఎలా తెలుస్తుందంటారేమో ఇదో చూడండి సర్వోపనిషత్సూ విజ్ఞానాత్మన పరమాత్మన ఏకత్వ ప్రత్యయ ఇది అవిప్రతిపత్తి ం ఉపనిషత్వాదిన ఆయన ఎలా రాస్తారు ఆ వాక్యాన్ని బట్టి దాన్ని తెలుగును చూసేస్తే మీకు అర్థమైపోతుంది హీ ఎందువలనగా చాలా సింపుల్ వాక్యం అయినా కూడా ఒకసారి తెలుగు చూడడం నాకు అదొక ఛాదస్తాం ఎందువలనగా ఉపనిషత్తులన్నిటి ఎందు విజ్ఞానమయుడు ఒక జీవునకు పరమాత్మతో ఏకత్వ జ్ఞానము ఉపదేశం చబుడును అనే విషయంలో శుతి తాత్పర్యము తెలిసిన ఉపనిషద్వాదులు ఎవరికైనాను వివాదము లేదు వివాదం లేదంటున్నారే ఉపనిషత్తులలో విజ్ఞానమయుడికి బ్రహ్మకి అభేదమే ఉపనిషత్తులు అలాగే చెప్తాయి ఈ విషయంలో అసలు దెబ్బలటే లేదంటున్నారు మరి కుమారుల భట్టుతోటి ప్రభాకర మిశ్రుడితోటి దెబ్బలట ఎక్కడొచ్చిందంటే వాళ్ళు ఉపనిషద్వాదులు కాదు వాళ్ళు ఉపనిషద్వాదులు కాదు కుమారుల పట్టు కర్మకాండవాది కర్మకాండం ఉంటుంది కదండి విషయత్వ ఊర్జేత్వాన్ని ప్రారంభమవుతుంది మంత్రం ఇషేత్వేటు శాఖ మార్చి నత్తి ఇషేత్వా అనే మంత్రంతో శాఖ కొమ్మని కొయ్యాలి ఊర్జేత్వాన్ని ఆవు దూడని తోలాలి ఇంకో మంత్రంతో పాలు పెతకాలి ఇంకో మంత్రంతో పాలని కాచాలి మరో మంత్రంతో దానికి తోడు పెట్టాలి మొన్నాడు పొద్దున్న తోడు పెట్టినప్పుడు ఆ పెరుగుని హోమం చేయాలి దద్ధనాజు హోతి హోమం చేయాలి ఇలా ఉంటుంది ఇంకా పొద్దున్నటి సాయంకాలం లేక పాలు తోడు పెట్టడము హోమం చేయడం ఈ పనులోనే ఉంటాడు వైదికుడు దర్భలు అగ్ని ఆరిపోకుండా కాపాడుకోవడం అదే పనులు ఉంటున్నాయి అదొక ఆవేశంలో ఉంటాడు కర్మావేశంలో మనిషి అది కుమారుల భట్టు ఆయన ఉపనిషద్వాది కాదు వేదంలో ఉపనిషత్తు కూడా ఉంది కదా అంటే అది ఊషర క్షేత్రం పోవకల కన్నాడు సవిజ్ఞాలది దాంట్లో పంట లేదు ఏమీ లేదు మాకు అక్కర్లేదండి ఉపనిషద్వాది కాదు ద్వైతి ఉపనిషద్వాది కాదు ఉపనిషత్తులను తిరస్కరించి ద్వైతాన్ని పెట్టుకున్నాడు ఇక ప్రభాకర మీశ్వరుడు ఉన్నాడు ఇతనే ఒకటి ఉపాసనలు అన్నిటికీ ఉపాసనలు కావాలి నిన్న నాకెవడో కోయంబత్తూరు నుంచి ఫోన్ చేశారు విద్యార్థులు విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి ఎవరో డౌట్స్ వస్తూ ఉంటాయి డౌట్స్ వస్తే అడుగుతారు ఈయన అడిగితే తెలుస్తుందిదా అని వాళ్ళకి చెప్తారు ఫోన్ చేశారు ఏమైనా యోపాం పుష్పం లేదా అని ఉంది కదా దాని ఏంటి ఐదు వాక్యాలండి అది అర్థం చెప్పండి ఇంగ్లీష్లో డిక్కెచ్చేస్తే రాసేస్తున్నారు వాళ్ళు అది ఉపాసన అప్పులు అప్పులంటే నీళ్లు జలములు ఈ జలములకు ఒక పుష్పము కలదు జలములకు పుష్పం ఉందా చెట్టుకి పుష్పం ఉంటుంది కొమ్మకి పుష్పం ఉంటుంది అనుకున్నాం కానీ జలములకు కూడా పుష్పం ఉంటుందా ఉంటుంది దాన్ని మీరు ధ్యానించాలి జలములకు పుష్పం దాన్ని ధ్యానించాలి ధ్యానిస్తే ఏమవుతుంది శోపాం పుష్పం లేదా పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి వాడు పుష్పములు గలవాడవును అంటే పుష్పములు గలవాడవును అంటే రెండు పుష్పాలు మూడు పుష్పాలు ఉంటాయని కాదు చాలా పుష్పాలు ఉంటాయి బుట్టల బుట్టల పుష్పాలు ఉంటాయి వాడికి వాడిని అలా విగ్రహంలో కూర్చోబెట్టి శిష్యులందరూ బుట్టలతో పుష్ప అభిషేకం చేసినా మీ ఆశీలు కూడా అక్కర్లేదు పుష్పవాన్ సంతానము గలవాడవును పశుమాన్ అంటే పశు సంపద గలవాడగును అంటే జున్ను మొదలైనవి సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి పశు సంపద ఉన్నట్లయితే అది ప్రయోజనం అని చెప్పింది వేదం ఈ వినగానే ఇది బాగుందండి ఎందుకంటే పుష్పాలు ఉంటాయి ప్రజ సంతానం ఉంటారు జున్ను అవి సమృద్ధిగా ఉంటాయి మాకు కావాలి ఇప్పుడు చెప్పండి ఆ అప్పుల యొక్క పుష్పం ఒకటి చెప్పండి మేము అని వీడికి అభిరుచి కలుగుతుంది మొట్టమొదటి చెప్పదు శృతి దాచిపెడుతుంది శివపాం పుష్పం లేదా పుష్పవాన్ ప్రజావాన్ పుష్మాన్ భవతి అని నిధులు పెడుతుంది వీడు ఆకర్షణ వచ్చేస్తుంది వీడిగా నాకు కావాలి అదేమిటో చెప్పండి నేను చేసుకుంటా ఉపాసన చెప్పండి చంద్రమావా అపాం పుష్పం అని సమాధానం చెప్తుంది చంద్రుడే అప్పుల పుష్పం ఎందుకంటే చంద్రుడు చల్లగా ఉంటాడు కదండి అప్పుల యొక్క పుష్పం చంద్రుడే ఇప్పుడు నీళ్లు రావట్లేదు స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేవనుకోండి సపోజ్ వేసవి కాలం స్నానం చేద్దామంటే నీళ్లు కూడా లేవు అప్పుడు ఏం చేస్తారు గురం మీద ఒక అనుభవం వేసుకుని చంద్రుడు వచ్చేటని వెళ్ళి వెన్నెల్లో కూర్చుంటారు కూర్చుంటే స్నానం చేసినట్టే అరిపిస్తుంది చల్లగా నిజమే చంద్రుడు అప్పుల పుష్పం అది ఉపాసన చేయి చంద్ర పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుమాన్ భవతి య ఏవం వేదా అని మళ్ళీ అదే వాక్యాన్ని రిపిటేషన్ ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో వాడికి ప్రయోజనములు సిద్ధిస్తాయి ఇంట్లో కర్మే ఉండదు కర్మ అంటే చేతులతో ఉండదు ఉపాసన మానసికంగా చంద్రుణ్ణి ధ్యానం చేయాల్సి ప్రభాకర మిశ్రుడు ఈ కోవకు చెందినవాడు కుమారుల భట్టు ఆయన ఆయన కర్మావేశంలో ఉంటాడు ఉపాసనలు ఉన్నాయంటే ఉన్నాయని ఉపాసనలో వచ్చి కర్మ చేయండి అంటే ఇతనంటాడు ప్రభాకర మిశ్వరుడు ఉపాసనలు ముఖ్యమయ్యా కర్మ ఎంతకాలం చేస్తావు ఎంతసేపు అగ్నిహోత్రం ఉంటావు అగ్నిహోత్రం చేసి ఉపాసన చేయాలి అని ఈయనంటాడు వీళ్ళ ఫోకస్ లేవి ఇద్దరు ఉపనిషద్వాదులు కాదు ఇద్దరు ద్వైతులే ఉపనిషద్వాదు అయ్యాడంటే ఇంకా ద్వైతం లేదు అలా ఉంది ఆ కాలం అలాంటిది అందుకే నేనేమంటున్నాడు శంకర్లు ఏమంటున్నారంటే ఉపనిషద్వాదులకి దీని విషయంలో విరోధం ఏం లేదు అంటున్నారు చూడండి ఆయన ఏమంటున్నారు ఈ పరిస్థితి కలుషితమైపోయింది తర్వాత అది కలియుగం అంటే కలియుగం అంటే ఏమైంది ఉపనిషద్వాదులమంటో ద్వైతాన్ని ఉపనిషత్తుల ద్వైతాన్ని చెప్తున్నాయి కుమారుల భట్టు అనలేదామాట ఉపనిషత్తుల ద్వైతాన్ని చెప్తున్నా ఆయన కుమారుల భట్టు కట్టరు ద్వైతి ప్రభాకర విశ్వరుడు అనలేరు మహావిద్వాంసుడు గొప్ప ద్వైతి గొప్ప విద్వాంసుడు ద్వైతి గొప్ప ద్వైతి కాదు ఆయన అనలేదు ఎందుకంటే వాళ్ళ అండానికి వాళ్ళని మనసొప్పలేదు ఎందుకంటే చెప్పిన మాటకి విరుద్ధంగా అసత్యాన్ని చెప్పడం తప్పు కదా కానీ కలియుగం ఉపనిషత్తుల్లో ప్రవేశించి ఇదిగో ఇక్కడ ద్వైతము గలటలు శంకర్లు మాయావాది అద్వైతం తప్పు ద్వైతమే ఉంది ఉపనిషత్తులో పఠోపనిషత్తులో ద్వైతమే ఉంది మాండూక్యంలో కూడా ద్వైతమే ఉంది అనేటువంటి ఈ ఈ కలి ఈ ఘోర కలి ఈ మధ్య కాలంలో వచ్చింది తప్ప శంకరుల కాలంలో ఇలా లేదు అసలు కాలంలో ఏమన్నా మీరు ఏదైతే కర్మకాండ ఉపాసన ఉపనిషత్తు మేము ఉపనిషిస్తారండి అద్వైతమే అలా ఉంది ఆయన వాక్యం అది ఉపనిషత్తులన్నిటిలో విజ్ఞానాత్మ అంటే విజ్ఞానముడైన జీవుడు పరమాత్మతో ఒక్కటివే అనే జ్ఞానము ఏకత్వ ప్రత్యయ విధీయతే అంటే బోధింపబడుతోంది ఉపనిషత్తులు అదే ఉపదేశిస్తున్నాయి అదే ఈ విషయంలో ఉపనిషద్వాదులందరికీ కూడా విరోధము లేదు సర్వేం ఉపనిషద్వాదునాం ఎవరికి లేదు తద్విధివా తద్విధేకవాక్యయోగే చదివాక్యాక్యాంతరత్వకల్పనాయా నమాణమస్ సంభవతి అంటే లట్ దాదా సంభవతి సతి సతి సప్తం సో తద్విధ్యేకవాక్యయోగే సంభవతి ఉత్పత్ది వాక్యానం ఉత్పత్తి వాక్యానం వెనక్కి తెచ్చుకోవాలి శంకరుల యొక్క శైలి అలా ఉంటుంది ఉత్పత్తి మొదలైన వాక్యములు ఉంటాయి అంటే ఆత్మ నుండి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు పుట్టింది ఇవన్నీ ఉత్పత్తి వాక్యాలు ఇవన్నీ వెళ్ళి మళ్ళీ విలీనమైపోతాయి ఆ పరమాత్మలో విలీనం అయిపోతాయి ఇలాగేవో ప్రళయ వాక్యాలు ఉంటాయి స్థితి వాక్యాలు ఉంటాయి ఈ వాక్యాలన్నిటికీ ఆ మౌలికమైన ప్రతిపాదన ఏది గలదో వాటితో ఏకవాక్యత్వం సంభవం అవుతోంది పాసిబుల్ ఎందుకంటే మౌలికంగా పరమాత్మ యొక్క అద్వైతత్వాన్ని చెప్పుట చెప్పుటే ఉపనిషత్తు యొక్క పరమార్థ తాత్పర్యము ఉపనిషత్తు అందుకోసమే చెప్తోంది మరి ఈ ఉత్పత్తి ఏమిటండి ప్రళయం ఏమిటండి అంటే చూడు ఈ జగత్తును నువ్వు దేవుడి కంటే భిన్నంగా ఎక్కడి నుంచో వచ్చిందని స్వతంత్రంగా ఉందని నువ్వు భ్రమపడకుండా ఉండడం కోసం ఆ పరమాత్మ నుంచే వచ్చింది వాస్తవంగా పరమాత్మ కంటే భిన్నంగా లేదు సుమా అని ఆ ప్రతిపాదన మౌలిక ప్రతిపాదన ఏది గలదో దానికి ఉపోద్బలకంగా ఈ ఉత్పత్తిది వాక్యములన్నిటినీ అన్వయించటం కుదురుతుంది సంభవతి సతి అలా స్పష్టంగా మనకి సంభవం ఇంకొక వాక్యాన్ని కల్పించటం అంటే పరమాత్మ యొక్క ఏకత్వాన్ని చెప్పే వాక్యం అదొక ప్రసంగము జగత్ సత్యము ఇది వెళ్ళి యథార్థము అని ప్రసంగము అంటే రెండు వాక్యాలు అయ్యాయి అలాంటి ఒక వాక్యమే చక్కగా కుదురుతున్న సందర్భంలో మీరు ద్వైతాన్ని నిలబెట్టడం కోసం ఇంకో వాక్యాన్ని కల్పించటం అన్నది అది తప్పు అలా కల్పించుటకు ప్రమాణమేది లేదు శాస్త్ర ప్రమాణమేది కూడా లేదు తర్వాత మీరు బ్రహ్మ బ్రహ్మ విధాత్మతి పరం బ్రహ్మతో ఉపక్రమం చేశారు తర్వాత ఎతోవాచ్యో దంటే ఆనందం బ్రహ్మణో బ్రహ్మతో ఉపసంహారం చేశారు బ్రహ్మ యొక్క జ్ఞానమునకు మోక్షం ఫలం బ్రహ్మవితో పరమాత్మవుతు మోక్షం ఫలం కాబట్టి బ్రహ్మను ప్రతిపాదించటమునందు ఫలమున్నది మోక్షం అనే ఫలం మధ్యలో జగత్తుంది ఈ జగత్తు ఇంకొక తాత్పర్యము ఇంకొక అంశము ఉపనిషత్తు జగత్తును కూడా చెప్తోంది జగత్తు సత్యమే అని తెలుసుకో అన్నప్పుడు ఓకే జగత్తు సత్యమే తెలుసుకున్నాను దీనికి ఫలమేమిటి ఫలమేముంది ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఉన్నాయండి ఇదంతా మిత్యా అని నేను అన్నాను అంటే మిత్య కాదు సత్యమే అన్నారు సత్యమే మరి దానికి ఫలం ఆ పాలిటిక్స్కి మీకేం ఫలం వచ్చింది తలపోటు వచ్చింది నర్వస్ ఎక్సైట్మెంట్ వచ్చింది దాని ఫలం అనరు అది అది దోషం తప్ప ఫలం ఎలా అవుతుంది జగత్తుని కూడా ఉపనిషత్తు ప్రతిపాదిస్తోంది అంటే జగత్తును తెలుసుకోవటం ఉపనిషత్తు మనకు ఉపదేశిస్తోంది జగత్తును జగత్తు సత్యమని తెలుసుకున్నాము దీనికి ఫలమేముంటుంది ఫలం ఏం లేదు ఫలం ఏం చెప్పలేదు బ్రహ్మజ్ఞానానికి ఫలం ఉందా ఉంది మోక్షం అప్పుడు ఏం చేయాలి దీనికి ఇంకో ఫలాన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది మనం ఫలం ఏం లేదు కనుక ఇంకో ఫలాన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది ఫలాన్ని కల్పించాలి అలా కల్పించకూడదు తప్పది అలాగే ఎక్కడ పడితే అక్కడ లేనిపోదనే కల్పనలు చేయకూడదు ఫలాన్ని కల్పించటం దోషం ఫలవత్సన్నిధవు అఫలం తదంగం అనే మీమాంసా న్యాయము గలదు బ్రహ్మజ్ఞానమునకు ఫలమే ఉంది మోక్షము ఈ జగద్రు జగద్వర్ణను ఉన్నదే ఇది ఆ బ్రహ్మజ్ఞానమునకు సన్నిధిలో ఉంది దాని సమీపంలో దాంట్లో భాగంగా ఉన్నది బ్రహ్మజ్ఞానానికి ఫలం ఉంది దీనికి ఫలం చెప్పలేదు కాబట్టి అఫలము ఫలము లేనిది ఫలమున్నదానికి అంగం అవుతుంది అంటే దాంట్లో కలిసిపోయి ఏకవాక్యం అయిపోతుంది తప్ప దీనికి వేరే ఇంకొక వాక్యము అనే స్టేటస్ దీనికి ఉండదు కాబట్టి ఏకత్వము ఉపనిషత్తులు ఏకత్వాన్ని బోధిస్తాయి తస్మాత్ ఉత్పత్తిశ్రుతయ ఆత్మైకత్వ ప్రతిపాదన పరాహ కాబట్టి ఉత్పత్తి మొదలైన శృతులు కూడా ఆత్మ యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించుటే వాటికి తాత్పర్యము కాలం ఇది ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ చేసి విద్యార్థిని హాస్టల్లో జాయిన్ చేసి ఫీజులు అన్నీ కట్టేసి తండ్రి వెళ్ళిపోయే ముందు ఏమని చెప్తాడంటే ఇది ఉస్మానియా ఇది ఏరియా రాబా అప్ప ఈ గేటు దాటినట్లయితే అక్కడ విద్యానగరం మొదలైనటువంటి సిటీ ప్రారంభమవుతుంది ఆ సిటీ రెస్టారెంట్లు బార్లు పబ్బులు ఇవి ఉంటాయి అవన్నీ కూడా మన విద్యకే ఆటంకం వాటి జోడికి వెళ్ళకు ఎప్పుడు బయటకు రాకుండా ఒకలే ఉండు హాస్టల్లో భోయిన బిట్టు బయటకెందుకు లోపల లైబ్రరీ ఉంటుంది హాస్టల్ ఉంటుంది భోజనం ఉంటుంది అన్నీ అక్కడే ఉన్నాయి ఎప్పుడైనా టీ కావాలంటే కూడా అక్కడే తాగొచ్చు బయటికి రావడం అవసరం కాదు యూనివర్సిటీని ఆనుకునే ఉంది కదా అని నువ్వు ఎప్పుడైనా ఒకవేళ వచ్చినా దీన్ని పట్టించుకోక ఇదంతా కూడా విద్యార్థికి పనికిరాంది మళ్ళీ లోపలికి వెళ్ళి చదువుకో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతే వీడేమంటాడంటే నాకు మా నాయనగారు రెండు బోధించిన రెండు ఉపదేశాలు చేశాడు ఏమిటి మొదట ఉపదేశం ఏమిటి యూనివర్సిటీ లోపల ఉండి అది అధ్యయనము చేసుకుంటా ఉపదేశం రెండో ఉపదేశం ఏమిటి అప్పుడప్పుడు విజయనగరం పబ్లిక్కి వెళ్ళి ఎంజాయ్ చేయట ఇది రెండోపదేశం అనే అలా అలాగే వాక్యభేదం చేయొచ్చి తప్పు కదండి అలాంటి వాక్యభేదాన్ని చూపించడంలో ఆ విషయం తండ్రికి తెలిస్తే ఆయన తల ముత్తుకుంటాడు నేను చెప్పింది అది కాదు కాపా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్టారెంట్లు బార్లు అవన్నీ నేను ఎందుకు ప్రతిపాదించానంటే వాటిని నిరాకరించడం కోసం ప్రతిపాదించాను వాటి వైపు వెళ్లకుండా యూనివర్సిటీలోనే ఉండిపోసం వాటిని ప్రస్తావించాను తప్ప వాటి వాటి వైపు వెళ్ళడం పరమార్థం అని నాకు అభిప్రాయం లేదమ్మా అని చెప్పేసి ఆయన అన్నా ఈ ద్వైతవాదులు ఇల్లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పే ద్వైతం ఈ లెవెల్లో ఉంటుంది ఆ తండ్రి చెప్పిన వాక్యానికి మీరు రెండు ప్రతిపాదనలని ఎలాగా మీరు వ్యాఖ్యానం చేశారో ఈ ఉపనిషత్తుల్లో ద్వైతం అనేది అలాంటిది దీంట్లో ఏమీ సందేహం లేదు అంటే నేను కొంచెం కుండబగలబుట్టినట్టు చెప్తాను అనమాట బికాజ్ దట్ ఈస్ హౌ ద శాస్త్ర ఈజ్ ఇప్పుడు శంకరులు ఈ ఆత్మైకత్వం అంటే విజ్ఞానమయుడు పరబ్రహ్మ కంటే భిన్నంగా అనే ఏకత్వాన్ని గురించి అది ఎలా సాధ్యము అని ఓ శంక ఎప్పుడూ ఉండిపోతుంది ఎవరంటే నేను ఇక్కడ ఉన్నాను ఇల్లు వాకిలి ఎప్పుడూ సంసారము సుఖము దుఃఖము మనస్సుకి ఓ రోజులా ఉంటుంది ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది తిండి తిప్పలో మోస్తరుగా ఉంటాయి ఎప్పుడూ ఏదో లోటు వెళితే ఇలాగ ఏదో దంటాలు పడుతూ ఉంటాం ఈ బంధువర్గంలో బంధువులు ఉంటారు కొంతమంది సుఖంగా ఉంటారు కొంతమంది దుఃఖంగా ఉంటారు సుఖంగా ఉన్న వాళ్ళని చూస్తే ఆనందమే దుఃఖంగా ఉన్న వాళ్ళని చూస్తే మనసుకి కొంత క్లేశం ఉంటుంది ఈ సంసారంతో నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను కదా పడుతుంటే మీరు విజ్ఞానమయుడు పరమాత్మ ఒక్కటే అని ఎలాగండి అది ఉపనిషత్తుల తాత్పర్యం అలా ఉంది మేమేం కాదంటు లేదా బాబు ఉపనిషత్తులు అలాగే చెప్పచ్చు కాక కానీ అది అనుభవానికి వచ్చి ఉపాయం ఏమైనా అసలు అనేటువంటి పెద్ద సమస్య నిలబడుతుంది ఇప్పుడు మేము ఉపనిషత్తుల్ని కాదాం అద్వైతమే మీ అద్వైతాన్ని మీరు అట్టు పెట్టుకుంటే మాకేమో అభ్యంతరం లేదు మాకు అలా అనుభవానికి రావట్లేదు నేనే పరమాత్మను అనే అనుభవం నాకు రావట్లేదు ఇది ఏం దీన్ని నేను అందంగా చెప్పలేకపోతున్నా పూజ స్వామి చాలా బాగా ఆయన శాస్త్రం అద్వైతాలు చెప్తుంది కానీ అలా రావట్లేదు నాకు మా బావ మరిది పెడుతున్న ఇబ్బందితోటి నేను ఇంకా తలపోడుతూనే ఉన్నాను కానీ నాకు అద్వైతం అనుభవానికి ఏం రావట్లేదు అంటూ ఏదో అలాగెట్టింది ఏదో బాగా కాబట్టి ఇది ఈ డైలబా డైకాటమీ అంటారు ఇంగ్లీష్లో నేను ఈ విరోధం శాస్త్రం ఒకటి చెప్తుంది నా గురించే చెప్తుంది శాస్త్రం శాస్త్రం ఇంకోహిల గురించి మరో స్వర్గాని గురించి చెప్తుంటే కొన్ని ఉందేమో అనుకుంటాం మన దాంట్లో మనం వెళ్తాం అలా ఆ స్వర్గం నీ హృదయంలోనే ఉందంటే మరి నాకు అనుభవానికి రావట్లేదు కదా మరే ఇప్పుడేం చేయాలి అత్ర సంప్రదాయ విద ఆఖ్యాం సంప్రచక్షతే అత్ర అంటే ఈ విషయమునందు ఈ విషయమంటే ఏమిటో తెలుసిన సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము విజ్ఞానమయుడు పరమాత్మ యొక్క ఐక్యమే అనే విషయమునందు ఈ విషయమునందు సంప్రదాయము తెలుసున్నవారు సంప్రదాయం తెలుసున్నవారు అంటే మామూలుగా అర్థం ఏం చెప్పుకుంటారు చక్కగా మడిబట్ట కట్టుకుని అరిటాకులో భోజనం చేసేవాళ్ళు ఇలాగ అర్థం చెప్పుకుంటారు పంచు కట్టుకుని ఎవరిని ముట్టుకోకుండా ఓ వారు కూర్చునేవాళ్ళు మడిబట్ట కట్టుకుని భాష్యాలు చదువుకునేవాళ్ళు భాష్యాలు ఎవరికి చెప్పకుండా తమ చదువుకునేవాళ్ళు అని ఇలాగేదో అర్థం చెప్తారు సంప్రదాయ వ్యవహార కట్టుబొట్టు జుట్టు రిలేటెడ్ ఈ కట్టు ఉండాలి ఈ బొట్టు ఉండాలి ఈ జిట్టు ఉండాలి అనేది రిలేటెడ్ సంప్రదాయ విధ అని అర్థం చెప్తారు సంప్రదాయ విధ అంటే ఆర్థడాక్స్ కస్టమ్స్ విధ అని అర్థం చెప్తారు సంప్రదాయం అంటే ఆర్థడాక్స్ కస్టమ్స్ అని అర్థం చెప్తారు ఏమండి ఆర్థడాక్స్ కస్టమ్స్కి ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆత్మ పరమాత్మ ఏకత్వానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు మన టాపిక్ ఏమిటి ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడే విజ్ఞానమయ పరమాత్మ ఏకత్వం ఆ విషయంలో సంప్రదాయము తెలిసిన వారు ఇలా చెప్తారు అంటే ఆ సంప్రదాయం ఏమిటవుతున్నది ఆర్థడాక్స్ కస్టమ్స్ సంప్రదాయం ఆ దానికి నీకేమైనా సంబంధం ఉందండి ఏమీ సంబంధం కాబట్టి సంప్రదాయ సమాజంలో పండిత లోకంలో కూడా చెప్పే అర్థమే తప్పదు ఇది ఎలా ఉందంటే ఈ ఆర్థడాక్స్ కస్టమ్స్ తెలుసున్న వాళ్ళు అనే మాట మీరు తీసుకొస్తే ఇది ఎలా ఉందంటే ఈ విజ్ఞాన వైడికి పరమాత్మకి ఉండే సందర్భంలో రైల్వే ట్రావెలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలా చెప్తారు అన్నట్టుంది ఏమైనా సంబంధం దానికి దీనికైనా రైల్వే ట్రావెలర్స్ అసోసియేషన్కినా ఉపనిషత్తు యొక్క ఏకత్వానికి ఏమిటి సంబంధం ఏమీ లేదు అలాగే ఈ ఆర్థడాక్స్ కస్టమ్స్ ఏవో ఉంటాయి ఏవో కస్టమ్స్ ఉంటాయి వాటికైనా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించే ఏకత్వానికి ఏం సంబంధం లేదు కాబట్టి సంప్రదాయ అంటే అది కాదు అర్థం ఏమండి సంప్రదాయ సిద్ధానికి ఇంకో అర్థం ఉంది సంప్రదాయం అంటే నార్త్ ఇండియాలో వాడతారు ఇప్పుడు దాన్ని దాని అర్థం ఏంటంటే కమ్యూనల్ అంటే మతతత్ మతవాది ఛాందసవాది అనే అర్థంలో వాడతారు ఓ సంప్రదాయ వాళ్ళ హై అంటే వాడిని డౌన్ డౌన్లో ఉండవు కమ్యూనల్ డౌన్ డౌన్లో ఉండవు అనే అర్థంలో వాడతారు సంప్రదాయవాది ఉదాహరణ ఉదాహరణ అయితే ములాయం సింహ యాదవ ఆయన ఏమంటారంటే బీజేపీ వాళ్ళు సంప్రదాయవాది హే ఇసుకో దూర్ రఖో అంటూ ఉంటారు ఇప్పుడు ములాయం సింహ యాదవ్ గురించి నేనేం చెప్పట్లా నేను సంప్రదాయ శబ్ద ప్రయోగం గురించి చెప్తున్నా అలా చూసిన వాడుతున్నా కాబట్టి ఆ సెన్స్లో వాడతారు ఆ సెన్స్ టోటల్లీ నెగిటివ్ సెన్స్ అండి కమ్యూనల్ అని అర్థం కాబట్టి అది కూడా కాదు ఇక్కడ సెన్స్ ఇది కాదు అది కాదు మరి ఏమిటండి సంప్రదాయ విగ్రహాన్ని శంకర్లు ఒక చోట కాదు రెండు మూడు చోట్ల వాడే అడుగుతాను దాని మీద ఇంతటి కన్ఫ్యూషన్ ఉంది అందుకోసం నేను ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఏ క్లియర్ సిచ్యువేషన్ సో సంప్రదాయ శబ్దానికి అర్థం ఏంటంటే సమ్యక్ ప్రధానం సంప్రదాయ అదే పదము యొక్క విగ్రహవాక్యం జ్ఞానమును ఉపనిషత్తు విద్యార్థులకు చక్కగా సరైన పద్ధతిలో బోధి బోధిస్తోంది ఆ బోధించే పద్ధతికి సంప్రదాయము అని కాదు ఉపనిషత్తు బోధిస్తోంది ఎలా బోధిస్తోంది ఉపక్రమోపసంహారాలని పెట్టుకుని మధ్యలో అంగములుగా ఉండేటువంటి జగత్తు ఆది వాక్యాలను పెట్టుకుని దీనికి ఫలాన్ని చెప్పి వాటికి ఫలం లేకుండా దాన్ని పరమాత్మకి అంగంగా చేస్తూ జగత్తుని ఆధారంగా చేసుకుని మన అనుభవాల్ని అనువదించి మనల్ని పరమాత్మ యొక్క ఏకత్వం వైపు తీసుకువెళ్ళుట అనే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశ ప్రక్రియను ఆ ఉపనిషత్తు చేపట్టి చెప్తోంది అది తెలిసిన వాళ్ళు సంప్రదాయ విధ అది వాళ్ళు సంప్రదాయ విధి వాళ్ళు అటువంటి సంప్రదాయవేత్తలు ఓ కథని చెప్తున్నారు సో ఇక్కడ సంప్రదాయ విధ అంటే ఆనందగిరి అన్నాడు గౌడపాదాచార్యులు అని అంటున్నాడు గౌడపాదాచార్యులు మనస్సులో పెట్టుకుని శంకరులు అలా అన్నారు అని అంటాడు కరెక్ట్ ఎందుకంటే గౌడపాదాచార్యులు ఆ ఉపనిషత్తు యొక్క సారమంతా తెలుసుకున్నటువంటి మహాత్ముడు ఆయన ఎక్కడో చెప్పారు ఈ కథను ఆనంద తత్వశ్యాది వాక్య వైక్యం వాక్యం ఐక్యపరం తక్షేష సృష్ట్యాది వాక్యం ఇచ్చుక్తే అర్థే ద్రవిడాచార్య సమ్మతి ఆహా ద్రవిడాచార్యులు ఎవరిలో చెప్తారు ద్రవిడాచార్యులు అంటే గౌడపాదులు కాదు గౌడపాదులు ఒరిష్ట ఆయన ఒరియా ద్రవిడాచార్యులు ఎవరో ఉన్నారు శంకరులకి తత్వాన్ని బోధించినటువంటి ద్రవిడాచార్యులు ఎవరిలో ఉన్నారు నాకు గుర్తు లేదు చెప్తారు అలాగా ద్రవిడాచార్యులు ఎవరిలో ఉన్నారు ఆయన సంప్రదాయలు ఆయన ఆ సంప్రదాయం తెలుసున్నవారు అంటే జ్ఞానబోధ యొక్క సంప్రదాయం తెలుసున్నవారు అన్నారు అంటే ఇప్పుడు ఈ కథ ఏమిటంటే నేను ఆనంద స్వరూపుడను అని చాలా అని ఉపనిషత్తు చెప్తోంది నేను ఆనంద స్వరూపుడను నాకు అనుభవానికి ఏది వస్తోంది ఏడుపు వస్తుంది ఎప్పుడు ఏడుపే దుఃఖం కానీ ఉపనిషత్తు ఏం చెప్తోంది నువ్వు ఆనంద స్వరూపుడు అని చెప్తావు ఇది మరి ఇప్పుడు నా పుద్ధ్య స్వామిజీ అంటారు నాకెప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని నేను ఉన్నాను సరే నువ్వు జీవుడు రా నువ్వు పాపం చేసుకున్నావు నీకు ఏడుపు అంటే పో సరే అయితే అలాగే కానీ అని నా తాటాలు నేను పడతాను నా బతుకు నేను బతుకుతాను కానీ ఇది అలా కాదు ఇది ఎక్కడ ప్రారంభం నేను ఏడుపు ముఖంలో నేనుంటే నువ్వు ఆనంద స్వరూపుడు అని నేను నేను ఏడుపు నా లక్షణమే పాపం అయ్యి నేను ఏడుస్తున్నానంటే సరే దానికి దీనికి సరిపడిందని సరిపెట్టుకునే వాళ్ళం కానీ నా స్వరూపం చెప్పి నేను ఏడుస్తూ ఉన్నందుకు నాకు మరింత ఎక్కువ దుఃఖం వస్తుంది కానీ వీడు వాపోతాడు కరెక్టే కదా ఈ డైఖాతమి ఈ విరోధానికి ఓ కథ చెప్తుంది ఆ కథ ఏమిటంటే శంకర్లే చెప్తారు నేను ముందు చెప్పను ముందు కొంచెం యాంటిసిపేట్ చేసి చెప్పడం ఆ కథ ఆయన్నే చెప్పనిద్దాం కశ్చిత్ కిల రాజపుత్ర రాజకుమారుడు ఉన్నాడు ఈ కథని ఎన్నిసార్లు చెప్పినా అది అది పూర్తి కాదు అది అలా చెప్పే కథే ప్రతి ఉపనిషత్తులోనూ ఈ కథని కోర్ట్ చేస్తారు వేదాంతాన్ని కొంచెం శ్రద్ధగా చెప్పగలిగిన వాళ్ళందరూ ఈ కథని చెప్తారు ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ ఐడియా లేదు ఈ అజాతశత్రు బ్రాహ్మణం నుంచి వచ్చింది ఇంకెక్కడా లేదు ఉంది కథ ఇంకా కొన్ని కథలు ఉన్నాయి యోగవాసిష్టం నుంచి అవి వచ్చిన కథలు ఉన్నాయి చాలా గంభీరమైన కథలు ఉన్నాయి నేను చెప్పాను అంటే ముందు ఒకటి రెండుసార్లు బాలకోపాఖ్యానము అని చెప్పాను మళ్ళీ చెప్తాను ఎప్పుడు కానీ ఈ కథ మాత్రం మనం గమనించదగ్గది ఒక అనొక రాజకుమారుడు ఉండేను అనగనగా కచ్చిత్ ఇలా అంటే ఏడు చూసిన అనగనగా ఒక కశ్చిత్ రాజకుమారుడు ఉండేను కథలన్నీ అలాగే ప్రారంభమవుతాయి కదా జాతమాత్ర మాతాపితృభ్యాం అపవిద్ద పుట్టాడు ఉయ్యాల్లో ఉండగా నెలల పిల్లవాడుగా ఉండగానే తల్లిదండ్రుల నుంచి లాగివేయబడినాడు అపవిద్ద దూరంగా తీసుకుపోబడినాడు అంటే ఎవడో బంధిపోటు దొంగలు వచ్చి అర్ధరాత్రి కిడ్నాప్ చేసి పారేశారు రాణి గారు ఏదో రాణి గారు అయితే రథంలోనో ఏ దేవాలయానికో దేనికో ఈ పిల్లవాడిని తీసుకువెళ్తుంటే ఆ చుట్టూ ఉండే సైనికుల్ని కొట్టేసి ఈ బాలు కిడ్నాప్ చేసి పెట్టుకుపోతారు ర్యాంసం కోసం పట్టుకెళ్తారు ర్యాంసం కోసం పట్టుక అంటే మీరు డబ్బిస్తే పిల్లవాడిని వాపస్ ఇస్తారని అందుకోసం పట్టుకెళ్తారు హిరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బందిపోటు దొంగల నాయకుడి భార్య ఆయన కూడా గ్రహిస్తుంది ఆయన పాపం డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ వృత్తి చేపట్టడం తప్పిస్తే ఆయన కూడా భార్య కలదు వివాహం చేసుకున్నాడు అడవిలో ఉంటాడు మన చెంబల్ వ్యాలీలో ఉండేవారు ఇటువంటి గృహస్థ బందిపోట్లందరూ ఉండేవారుగా సో అలాంటి బందిపోట ఆయనకి భార్య కలదు ఆ భార్య పెళ్ళై పదేళ్ళైనా సంతానం లేదు ఆయనకి సమస్య ఎందుకంటే ఆయన కూడా ఓ పిల్లాడు ఓ పుడితే రేపు పొద్దున్న ఈ బంధుకోడు సామ్రాజ్యం ఉందా పిల్లవాడికి ట్రాన్స్ఫర్ చేసి ఆయన కూడా విషయం ఆయన రిటైర్ అవ్వాలి ఇంక ఎంతకాలం చేస్తాడు ఈ బంధుకోడు దొంగతనాలు ఓపిక తగ్గుతోంది ఆయన సమస్య ఆయన ఆయనకు గుర్తుంది సంతానం లేదు ఆయన భార్య నాకు నాకు అడుపునం కాయి కాయి లేదు అని ఎప్పుడూ ఆవిడ పాపం బెంగ పెట్టుకుని ఉంది ఈ పిల్లవాడిని వాళ్ళు తీసుకెళ్ళి ఒక గుహలో పెడతారు ఆవిడ చూసి ఏమిట్రా పిల్లా ఉన్నాడని ఆవిడ ఎత్తుకున్నాడు ఎత్తుకుని నాకు నచ్చాడు పిల్లవాడు మీరు ర్యాన్సమ్ అనే మాట అని ఈ పిల్లవాడి బెరిదేపలికి వస్తే మాట దక్కదు కబర్దార్ వెళ్ళండి అవతలకి అని ఆ బందిపోటుతోన్న యొక్క అనుయా అనుచరులందరికీ గట్టి నోటీస్ ఇచ్చేసి తరివేసుకున్నాడు వాళ్ళు వెళ్ళి భాస్తో చెప్తారు ఏమంటే ఆవిడ పట్టించుకున్నా పిల్లాడిని మేమేమో రాజు గారి దగ్గర వసూలు చేద్దామంటే లేకుండా ఆవిడ ఇవ్వదు ఆ చక్కగా ముద్దులు లోపల ఉయ్యాల్లో పెట్టి ఏం చేయమంటారు మమ్మల్ని ఇంకా అమ్మగారు ఎప్పుడు ఫైనల్ అక్కడ కానీ సెటిల్ అయిపోతుంది నో ర్యాన్సం ఆ పిల్లవాడు అక్కడే పెరుగుతాడు అది కదా యాథ గృహే సంవర్ధిత ఆ బంజిపోట్ల గృహంలోనే పెంచి పెరిగి పెద్దవాడు అవుతాడు చక్కగా పెంచి పెద్ద చేస్తుంది సొంత కొడుకులాగా సహాముష్యం వంశ్యత అజాన ఆ రాజకుమారుడు పెరిగి పెద్దవాడు అవుతాడు అతడు ఈ ఫలానా రాజవంశమునకు చెందినవాడను అని తెలియదు అతనికి రాజవంశానికి చెందిన రాజకుమారుడు అతను ఆ రాజవంశాన్ని ఏదో మగధ రాజవంశానికో లేకపోతే విదేహ రాజవంశానికో చాలా గొప్ప ప్రఖ్యాతి రాజవంశానికి చెందిన రాజపుత్రుడు అతడు అదే అతని వంశం అనేది సామాన్యమైన విషయం కాదు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అతను జాతి ప్రత్యయ అతనికి తాను గొప్ప వంశానికి చెందిన రాజపుత్రుడు అని తెలియదు అజానంద తెలియదు ఇందాక చూడండి తన ఆనంద స్వరూపుణ్ణని వీడికి తెలియదు తెలియక నాకెప్పుడు ఏడిపోయా నాకు జీవితంలో ఏది కలిసి రాలేటువంటి ఏడుస్తూ ఉంటాడు ఇది ఫలానా వాడు ఏడుస్తూ మీరు అనుకోదు అందరూ అలాగే ఉంటుంది మీరు చూసుకోండి సంసారం అలాగే ఉంటుంది ప్రతి వాడు దుఃఖిస్తూ ఉంటాడు పైకి చెప్పరు పైకి చెప్పరు కొంచెం మీరు వాళ్ళ హృదయం విప్పి చెప్పే అవకాశం వాళ్ళకు కలిగితే చెప్తారు ప్రతి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు సినిమా లక్షలు కోట్లు ఉన్నారు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు ఎందుకు దుఃఖిస్తారంటే ఒకటికి ఐదు కోట్లు ఇస్తారు సినిమా అలా యాక్ట్ కానీ ఇంకొకడు ఉన్నాడు వాడికి రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు వాడు అంటాడు నేను ఈ రెండు కోట్లు తీసుకుని సినిమా చేస్తే ఆ ఐదు కోట్ల వాడికి కంటే కూడా తక్కువ స్థాయిలో నేను ఒప్పుకున్న టైం కదా నా రేటు తగ్గిపోయింది కదా మరి కాబట్టి ఎలా తీసుకుని ఎలా ఒప్పుకుంటాను నన్ను నేను అండర్ సెల్ ఎలా చేసుకుంటాను పోనీ ఒప్పుకోవద్దు నో అంటే ఏదో సినిమాకి ఛాన్స్ వచ్చింది నో అంటే ఇంకెవరో దగ్గరే రాకపోతే కెరీర్ దెబ్బతింటుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని బెంగ పెట్టుకుని వాడికి రాత్రి నిద్ర పట్టలేదు నిద్ర పట్టకపోతే ప్రోజాక్ట్ ట్యాబ్లెట్ వేసి కొడుకున్నాడు నిజం దిస్ ఇస్ వాట్ హ్యాపీ వాట్ హ్యాపీ ఆయనకి మళ్ళీ రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక్క సినిమాకి ఆదాయం వచ్చి ఆయనకి నిద్ర పట్టలేదంటే ఇంక ఈ లోకంలో సుఖీ అన్నవాడు ఎవడైనా ఉన్నాడా నాకు అమెరికాలో ఎవడో చెప్పారు కెనడా వెళ్ళినప్పుడు కెనడాలో మంచి సమర్థుడైన లౌకిక జ్ఞానం కలిగిన మా మిత్రుడు ఒక పిన్నడు అతని చెప్పాడు మీకు ఒక విషయం చెప్తున్నాను దిస్ ఇస్ ది గాస్పిటల్ ట్రూత్ అదేమిటంటే బిల్ గేట్స్ ఉన్నాడు కదా ప్రపంచంలో కల్లా ఆయన ఆయన వేసుకుంటే కానీ అప్పుడు నేను అనుకున్నా బిల్ గేట్స్ ప్రోజాక్ అంటే ప్రోజాక్ట్ అంటే యాంటీ డిప్రెస్ అంటే కొంచెం మైండ్ మూడు చాలా డిప్రెస్డ్గా దుఃఖంగా ఏడుపుగా ఉంటే ఓ ప్రోజాక్ట్ వీళ్ళ వేసుకుంటే కొంత ఉల్లాసంగా కొడుకు నిద్రపోవచ్చు లేదంటే నిద్రపట్టగా ఆ దుఃఖంలో ఉండిపోతారు ఏమండి బిల్ గేట్స్ ప్రోజాక్ట్ వేసుకున్నాడంటే ఇంకే ప్రపంచంలో ఈ సుఖీ ఎవడైనా ఒకడు అమెరికన్ సొసైటీలో థర్టీ పీపుల్ యూజ్ యాంటీ డిప్రెషన్స్ మంది యాంటీ వాడతారు అంటే వాళ్ళందరూ ధనవంతులు వాడి వాళ్ళందరూ పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు బాగా డబ్బుని వాళ్ళు వాళ్ళ మధ్య నుండే స్పర్ధలు ద్వేషాలు ఒకరి మీద ఒకరికి ఉండే కాలుష్యాలు వాటికి హద్దే లేదు కాబట్టి ఈ లోకంలో సుఖీ అన్నవాడు ఎవడూ లేడు ఎందుకని ప్రతివాడు అజ్ఞానంలో ఉంటాడు తన పరబ్రహ్మస్వరూపుడను అని తెలుసుకోలేదు తెలుసుకోలేక తనపై ఒక తప్పుడు అభిప్రాయాన్ని పెట్టుకుని ఉంటాడు ఇది కనెక్షన్ ఆ స్టోరీకి మనిషికి సంబంధం ఎక్కడికక్కడ చూసుకోవడానికి అవసరం కనుక నేను తెలుస్తూనే ఉంటుంది అయినా నేను వివరించాను తన యొక్క మహారాజవంశమునకు చెందిన అది తెలియక వ్యాధజాతి ప్రత్యయుడై ఉంటాడు వ్యాధజాతి ప్రత్యయ నేను నేను బందిపోటు దొంగల ఇంట్లో పుట్టి పెరిగిన నేను కూడా బందిపోటు వృత్తికి చెందినవాడను అనే నిశ్చయంలో ఉంటాడు అలా అనుకుంటూ ఉంటాడు యాథ జాతి కర్మాన్ని ఏవ అనువర్తతే తర్వాత నేను బందిపోటు మా నాన్న బందిపోటు నేను కూడా బందిపోటు దొంగ కొడుకుని అని ఎప్పుడైతే ఒక నిశ్చయంలో ఉంటాడో వాడు చేసే పనులన్నీ వాళ్ళ నాన్న బందిపోటుకి వెళ్ళడానికి లూటీ చేయడానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం అయితే వీడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాం అలాగే చేస్తారు ఆ పనులే చేస్తారు ఈ సంసారంలో అలాగే ఉంటారు వాడు సంసారం మరింత బిగుసుకుపోయి పీక్కి చుట్టుకునే పనులు చేస్తారు తప్ప సంసారం నుంచి బయటపడడానికి అవసరమైన పనులు ఒక్కటి చేయడు నిష్కామ కర్మ చేయడానికి చేయడు నిష్కామంగా కర్మ ఎలా చేస్తాం అంటే వాడు ఈ బందిపోటు దొంగలాంటి అలాంటి అలాంటి సంసారంలో ఉంటాడు వాడు వాడు కామలలో ఉంటాడు మంచి సలహా చెప్తే కూడా పట్టించుకోదు ఎలా అయితే ఈ కూడా ఈ యంగ్ మ్యాన్ నా రాజాస్మితి రాజజాతి కర్మ అని అనువర్తతే రాజాస్మితి రాజజాతి కర్మ అని నా అనువర్తతే అదే నా ఈ నా ఎక్కడున్నా క్రియ ముందు పెట్టుకోవాలి నేను మహారాజపుత్రుడను కాబట్టి ప్రజాక్షేమమునకు చెందినటువంటి రాజవంశ మర్యాదకు చెందిన కర్మల్నే మేము చేయాలి అనే అని తెలుసుకుని ఆ కర్మల్ని చేస్తాడా చేయడు అలా చేయడు అలా చేయకుండా ఏం చేస్తాడు నేను బండిపోటుదంగా కూడుకుని కాబట్టి ఈ పనులు కానీ చేస్తాడు మానవులు ఏం చేస్తారు ఈ ధనము ఈ బంగారము ఈ వెండి ఈ పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా మనం ఉద్ధరించవు ఇవన్నీ కూడా బంధమే తప్ప వీటిల్లో సారము లేదు కాబట్టి వీటిని వదిలించేసుకుని నా పూర్ణ ఆత్మతత్వాన్ని నేను తెలుసుకుని నేను నిశ్చింతగా ఉంటాను అనుకుంటాడా అలా చేస్తాడా చేయడు మరి ఏం చేస్తాడు ఈ బంగారం నా దగ్గర ఉంటుంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇంకో కావాలి అంటాడు అంత తప్పు దారిలో పడిపోతాను తప్ప సరైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడు ఈ కథ మళ్ళీ క్లాస్లో పూర్తి ఓం ఓం నమదం ఓం